నలభై ఏడు తనదు నెత్తిమీదదన్నెడు కర్మంబు వెడలుటకు గురుని వెదకి వెదకి పూజచేయ ముక్తి పొందుటొరక అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములోని మూడు ఆత్మలలో మధ్య ఆత్మయై శరీరమును నడిపించు శక్తి కలిగియున్న ఓ ఆత్మ వినుము మనము గత జన్మలలో సంపాదించుకున్న ఆగామి కర్మ సంచిత కర్మయై తలలో నిలువయుండి అందులో నుండి ప్రారబ్ధకర్మము అను పేరుతో ఈ జన్మలో అనుభవానికి వచ్చి దాని ప్రకారము అనుభవింపజేయుచుండును కర్మను లేకుండా చేసుకోవలయునంటే లేక దాని అనుభవమును పొందకుండా ఉండవలయునంటే తప్పనిసరిగా గురువు అవసరము జన్మల నుండి తప్పించి ముక్తి కలుగజేయువాడు గురువు అటువంటి గురువు కొరకు వెదకవలసియుండును వెదకవలసిన పనేముంది గురువులే మన ఇంటి వద్దకు వచ్చి ఉపదేశమిచ్చిపోవుదురు కదా అని కొందరు అనుకోవచ్చును ఇక్కడ చాలా చాలామందికి తెలియని పొరపాటు కలదు అది ఏమనగా గురువును భూమి మీద గుర్తించుట చాలా అరుదైన పని గురువు వలె కనిపించు బోధకులను చాలామందిని మనము చూడగలము వీరిలో గురువెవరు బోధకుడెవరు అని గుర్తించుట కష్టమైన పనియే అందువలన గురువు అనగా అర్థమేమిటో తెలుసుకొని గురువును వెదకవలసి ఉంటుంది పరమాత్మ అంశతో పుట్టినవాడే గురువు ఆయన స్వయముగా జ్ఞానమును బోధించగలడు గురువు తానెప్పుడూ ఇతరులు చెప్పిన బోధలు చెప్పడు ఇతరులు చెప్పిన వాటిని చెప్పువాడు బోధకుడగును తాను స్వయముగా నిర్ణయించిన జ్ఞానమును తెలియజేయువాడు గురువగును అటువంటివాడు అరుదుగా దొరుకును కనుక గురువు అనువాని కొరకు విదకవలసియుండును కొన్ని మతములలో గురువు అవసరము లేదు అతనిని పూజించుట కూడా మంచిది కాదు నీ భక్తి నేరుగా దేవుని మీదనే ఉండవలెను అను కలదు వారి వాదనలో సత్యమున్నప్పటికీ ఆ దేవుడే మనిషి రూపములో వచ్చుననుట వారికి తెలియదు సాధారణ మనుషులను గాని బోధకులను గాని మ్రొక్కడము మంచిది కాదని మేము కూడా అనగలము కాని అరుదుగా దేవుడే మనిషైనప్పుడు ఆ మనిషిని గురువుగా గుర్తించి మ్రొక్కడములో తప్పులేదు దేవుడు సర్వశక్తిమయుడు కావున మన తల మీద కర్మను తీసివేసి ముక్తిని కలుగజేయు శక్తి అతనికుండును అందువలననే ఈ పద్యములో గురుని వేదకి వేదకి పూజ చేయ ముక్తి పొందుటకయా అన్నారు గురువులైన వారు అంత సులభముగా గుర్తింపబడరు గుర్తింపబడిన సులభముగా మృక్కించుకొనరు దగ్గర చేరిన వారికి జ్ఞానమును ఎక్కించక మానరు తమ జ్ఞానము కర్మను లేకుండా చేయకమానరు